ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇవాళ మనం వ్యక్తిత్వ వికాసంలో మరో అధ్యాయం ముచ్చటించుకుందాం ఇవన్నీ కూడా మొట్టమొదటి రౌండ్లో చేసేటటువంటివి కాబట్టి ప్రాథమికంగా విషయ పరిజ్ఞానం ఉండటం కోసం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్క అంశాన్ని వివరంగా తీసుకొని దాన్ని ఉదాహరణలతో సహా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ మనం ఎమోషన్స్ ఫీలింగ్స్ వీటిని గురించి బాల్యంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఏంటి ఎలా ఉంటాయి అనేది చెప్పుకుందాం ఎమోషన్ అంటే భావోద్వేగాలు ఏమేంటి భావోద్వేగాలు అంటే కోపం భయం ఆందోళన పిరికితనం అత్యుత్సాహం ఇవన్నీ కూడా మనుషులో కలిగేటటువంటి భావోద్వేగాలు బాల్యంలో వీటిని అదుపు చేసుకోవడం తెలియదు ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్న కానీ చెల్లెలు కానీ తనకి ఇష్టం లేని పని ఏదన్నా తన దగ్గర ఉన్నది లాక్కున్నది అనుకోండి వెంటనే తను కూడా పోట్లాట దిగుతుంది కోప్పడుతుంది అది కాకపోతే ఏడ్ అంటే ఈ భావాలన్నింటినీ కూడా ఎమోషన్స్ భావోద్వేగాలని అదుపు చేసుకోవటం మొదట్లో తెలియదు క్రమక్రమంగా క్రమక్రమంగా నేర్చుకుంటారు వాళ్ళు రాజీపాటం ఇవన్నీ తెలుసుకుంటారు ఇంతకు మునుపు తెలివితేటల్ని కొలమానం చేయటానికి ఐక్యూ అనేటటువంటి ఒక మాపకం ఇంటెలిజెన్స్ కోషియంట్ అనే దాని ప్రకారం కొలిచేవాళ్ళు అంటే ఇతను ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు మాటలకి కోపాన్ని ఎలా తట్టుకుంటున్నాడు తెలివితేటలు చదివింది గుర్తుపెట్టుకుంటున్నాడా అని వీడి ఇంటెలిజెన్స్ కోషంట్ అనే దాన్ని బట్టి మనిషి మేధస్సును కొలుస్తారు వాడి ఐక్యూ తక్కువరా వాడికి తెలియదు అని ఒక మామూలుగా కూడా వ్యవహారంలో వాడుతూ ఉంటాం దాన్ని అయితే తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే ఐక్యూ బాగా ఉండి మేధావి అయ్యి చదువులో బాగా ఉన్నంత మాత్రం అన్నీ సరిపోదు ఐక్యూకి తోడుగా ఈ క్యూ కూడా బాగా ఉండాలి ఎమోషనల్ క్వషియన్ కూడా బాగుండాలి ఏంటి ఎమోషనల్ క్వషెంట్ అంటే ప్రతి చిన్నదానికి వెంటనే ఆలోచించకుండా రియాక్ట్ అవ్వటం ప్రతిచర్య తీసుకోవటం కొప్పటం ఏడవటం అక్కడే నేను ఇక్కడ ఏడవచ్చా ఏడవకూడదా నలుగురిలో అని కూడా ఆలోచించకుండా ఆ ఎమోషన్స్ని బయటపడటం కోపం వస్తే అక్కడ ఏది ఉండే అది తీసుకొని కొట్టడం విపరీతంగా ప్రవర్తించటం వీటిని కూడా అదుపు చేసుకోవటంలో ఒక మితం ఉండాలి పరిమితం ఉండాలి కోపం వస్తే కోపం చెప్పటానికి తన మాటల ద్వారానే చెప్పవచ్చు ఇంకో పద్ధతి ద్వారా చెప్పవచ్చు కాకుండా వెంటనే ఎమోషన్స్కి బర్స్ట్ అయిపోతారు కొంతమంది చిన్న సంఘటనకే కాబట్టి ఐక్యూతో పాటు ఎమోషనల్ కోషియెంట్ కూడా బాగా ఉండాలి వాళ్ళే రాణిస్తారు ఉద్యోగంలో రాణించడం కానీ తోటి వాళ్ళతో కలిసి పనిచేయటంలో ఒక బృందంగా పనిచేయటంలో కానీ ఎమోషనల్గా కూడా నువ్వు సర్దుబాటు చేసుకోగలిగినటువంటి గుణం ఆలోచించే ఆ సమస్యను పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి అవసరం ఇంతేకాకుండా ఆలోచన శక్తి థింకింగ్ కోషంట్ కూడా ఈ మధ్య కొలుస్తున్నారు అవసరం అంటున్నారు ఒక ఏదైనా ఒక పుస్తకంలో కానీ ఒక పేపర్లో కానీ చదివగానే ఇదే నిజం అనుకుని దాని వెంటనే ఒక అభిప్రాయానికి తొందరపాటు రాకుండా మరి వేరే పేపర్ కూడా ఇలా రాశాడే ఇందులో ఏది నిజమై ఉంటుంది అని మన మెదళ్ళలోకి వచ్చినటువంటి ఆలోచనని మంచి చెడు నిజమా కాదా ఎంతవరకు నిజమై ఉంటుంది అని ఆలోచించగలిగినటువంటి శక్తి కూడా ఇవాళ కొలత వేస్తున్నారు ఇంకా గేమ్స్లో ఆటల్లో స్పోర్ట్స్లో వాటిల్లో నీ పాల్గొనేటటువంటిది భాగస్వామ్యం చేసేటటువంటి కోషియంట్ శక్తి సామర్థ్యాలు కూడా చూస్తున్నారు ఏంటి మీరు చెప్పేది చదువు ఉద్యోగాన్ని గురించి కావాల్సినటువంటి నైపుణ్యాలు చెప్పమంటే ఆటలాడుకోమని చెప్పడం ఏంటి అని అనిపించవచ్చు మీకు కాదు ఖచ్చితంగా ఆటల్లో కూడా కనీసం ఒక ఆటలోనైనా పాల్గొన్నటువంటి అనుభవం అతనికి ఏం తెలుస్తుంది ఆటల ద్వారా అంటే ఒక టీమ్గా కలిసి ఒక ఆరుగురు కబడ్డీ ఆడుతున్నారు ఇటుపక్క అటుపక్క ఒక ఆరుగురు ఆడుతున్నారు ఒకే స్కూల్లో ఒకే క్లాస్ కానీ రెండు క్లాసుల మధ్య కానీ పోటీ జరుగుతున్నప్పుడు ఒక జట్టుగా వీళ్ళందరూ కలిసి వీళ్ళ గోల్ ఏంటంటే ఆటలో గెలవాలి వాళ్ళని ఓడించాలి దీనికోసం క్యాప్టెన్ ఉంటాడు క్యాప్టెన్ చెప్పినట్లుగా కనుసన్నలతోటి చేతి సాగితోటి వీళ్ళందరూ పట్టుకోండి అతన్ని అనే కనుసైగ చేసిన చేతితో సైగ చేసాడంటే కోతగొచ్చినటువంటి అతన్ని ఒక్కసారిగా పట్టుకుంటారు ఇలా వద్దు ఆగండి ఆగండి అని సైకి చేస్తూ ఉంటాడు పట్టుకోవద్దు టచ్ అవ్వకుండా చూడండి పాయింట్ ఇవ్వకుండా చూసుకోండి అని సూచనలు ఇస్తూ ఉంటాడు కెప్టెన్ వాటిని అందరూ అనుసరించాలి అంతవరకు ఆ అవతల టీము యువతల జట్టు వీళ్ళు కూడా బద్ద శత్రువులలాగా కసిగా ఆడినట్టు ఆడతారు కానీ అక్కడ లక్ష్యం ఏంటంటే ఈ ఆటలో మనం గెలవాలి ఈ గేమ్లో మనం గెలవాలి మనం విన్నర్స్ కావాలి అనేంతవరకు కానీ ఆట అయిపోగానే ఒకళ్ళొకొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కర్రచలనం చేసి హాయిగా మళ్ళీ అక్కడి నుంచి కలిసి ఉంటారు ఇంకా ఒక్కొక్కసారి ఆటలో ఆడటానికి అవకాశం రాకపోవచ్చు అంత మాత్రానే కుంగిపోకుండా జట్టు మన జట్టు గెలవాలి నాకు అవకాశం ఇవ్వకపోయినా మాస్టరు పర్వాలేదు అనుకునేటటువంటి రాజీ పడేటటువంటి ధోరణి సర్దుబాటు చేసుకునేటటువంటి ధోరణి ఒక పట్టుదల ఒక నాయకుడు చెప్పినట్టు వినటం ఈ లక్షణాలన్నీ కూడా ఏదైనా ఒక క్రీడలో కనుక పాల్గొంటే దానివల్ల వ్యక్తికి వచ్చేటటువంటి లాభాలన్నమాట ఇప్పుడు గేమ్స్ అంటే ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో చూస్తున్నటువంటి గేమ్స్ కాదు మూడేళ్ళు నాలుగేళ్ళు లోపున్న పిల్లలు కూడా హాయిగా దాన్ని వదిలిపెట్టకుండా మొబైల్ని తీసుకొని దాంట్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఆ గేమ్స్ కాదు ఒక టీమ్ లాగా జట్టులాగా బయట వాతావరణంలో కలిసి ఆడేటటువంటిది ఒక రూల్స్ పాటించటం ఒక నియమాలు ఈ ఆటలో ఇది నియమం ఈ పాయింట్ రావటం అంటే ఏం చేస్తారు నేర్చుకొని ఆ నియమాలకు బొద్ధులే ఉంటాం అది ఆడేటటువంటి గేమ్స్ ఉపయోగకరం ఇవాళ ఏళ్లలో పిల్లలాడేటటువంటి గేమ్స్ అవి ప్రమాదకరం వాటి గురించి తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం సామాజికంగా పుట్టుక అనేటటువంటిది అక్కడ ఆరంభం అవుతుంది ఎల్కేజీలో చేర్చడం ఇట్లా తర్వాత యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇలా ఒక్కొక్క తరగతిలో వెళ్తూ ఉంటారు అనుకున్నాం ఆ తర్వాత పిల్లలకి సొంత బాధ్యత వాళ్ళకి ఉండదు వాళ్ళని సంరక్షించేటటువంటి వాళ్ళు పేరెంట్స్ అమ్మ లేక నాన్న వాళ్ళు వచ్చే సంతకం పెట్టాలి మా అమ్మాయిని స్కూల్లో చేరుస్తున్నాము అని వీళ్ళకి సొంత నిర్ణయం తీసుకునేటటువంటి హక్కు ఉండదు మరి ఎంతవరకు బాల్యం అంతా అయిపోయేసరికి పన్నెండు పదమూడేళ్ళు అవుతుంది అయినప్పటికీ వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి హక్కు లేదు కాకపోతే వాళ్ళు తీసుకోగలిగే నిర్ణయాలు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి డ్రెస్ అయితే బాగుంటుంది విడిగా ఉన్నప్పుడు యూనిఫామ్ కాకుండా నాకు ఏ రంగు కలం కావాలి నాకు ఏ చాక్లెట్లు కావాలి నా బర్త్డే ఎలా చేసుకుంటాను ఇటువంటి వాటిల్లో వాళ్ళ నిర్ణయాన్ని పెద్దలు అమలు చేస్తారు కానీ అవి కాకుండా నాకు వెహికల్ కొనుక్కోవాలి నేను బండి వేసుకొని బై స్కూల్కి వెళ్తాను అని అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు కూడా మోటార్ వెహికల్ని ఎవరూ పిల్లలు నడపకూడదు పిల్లలు కాదు యువకులే అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళు కొన్ని నియమాలను అనుసరించి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ పూర్తి అవ్వదు అప్పటికి కూడా అవ్వదు ఇంకా తర్వాత ఇరవై సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా పెరుగుతూనే ఉంటుంది బ్రెయిన్ కాబట్టి ఈ చిన్న వయసులో కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే కొంతవరకు ఒక స్థాయి వరకు పెరుగుతుంది వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు కాబట్టి అప్పుడు ఓటు హక్కు కూడా ఇవ్వచ్చు వీళ్ళు వయోజనుడైనట్టే తన నిర్ణయాలతో తీసుకోగలడు తనకు కావాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే బాగుంటుందనే నిర్ణయం తీసుకోగలిగిన శక్తి వస్తుంది కాబట్టి ఓటు హక్కు అనేటటువంటిది పద్దెనిమిది నిండగానే ఇస్తారు అలాగే సాధారణమైనటువంటి రెండు చక్రాల వాహనం నడపటానికి ఇతన్ని పరీక్ష చేసి నడపగలడా అని సామర్థ్యం ఎంత ఉంది అని ఒక అనుభవజ్ఞుడైనటువంటి అధికారి చూసి కంప్యూటర్ మీద సింబల్స్ ఏంటి రోడ్డు సింబల్స్ ఇక్కడ ఈ ఏరో గుర్తు పెట్టి ఉంది బాణం గుర్తు అంటే ఏంటి అర్థం అంటే ఇతి వైపు తిరగాలి ఇది ఎడమ చేతి వైపు తిరగాలి ముందు రోడ్డు రిపేర్లో ఉంది కాబట్టి పక్కదార తీసుకోవాలి ఈ సిగ్నల్స్ అన్నీ తెలుసా బ్రేక్ వేయటం ఎట్లా ఇవన్నీ నడుపుతున్నాడానికి తెలిసి ముందు లెర్నర్స్ లైసెన్స్ ఇస్తాడు నేర్చుకోవటానికి ఇచ్చిన తర్వాత అది ఒక రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో ఆరు నెలల లోపల నేను నేర్చుకున్నాను అని అక్కడికి వెళ్తే అప్పుడు టెస్ట్ చేస్తాడు చేసే అధికారి అన్నీ కనుక సరిగ్గా ఉంటే ముందు రెండు చక్రాల వాహనం నడపడానికి లైసెన్స్ ఇస్తాడు లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా రూల్స్ను పాటించాలి ఎక్కడ టర్నింగ్ తిరగాలో అక్కడే తిరగాలి ఆ టర్నింగ్ తిరిగేటప్పుడు సిగ్నల్ లైట్ వేయాలి మనం నేను వీటి తిరుగుతున్నాను కుడిపక్కకి అని వెనక వచ్చేటటువంటి వాహనాలకు సంకేతం అన్నమాట తర్వాత వేగం వేగం ఎక్కడెంత వెళ్ళాలి అనేటటువంటి ఎక్కడికక్కడే దారి పక్కన సింబల్స్ ఉంటాయి ఒక ఆసుపత్రి ముందుగా వెళ్ళేటప్పుడు హార్నం రోగించరాదు ఎందుకంటే లోపల ఉన్నటువంటి రోగులకి భంగం కలుగుద్ది అభ్యంతరం ఆటంకం కలుగుద్ది కాబట్టి అక్కడ సిగ్నల్ ఇస్తాడు ఆ సిగ్నల్స్ని పాటించాలి తర్వాత ద్విచక్ర వాహనం మీద ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలి నువ్వు లెర్నర్గా బండి నడిపేటప్పుడు ముందు వెనుక కూడా ఎల్ అనేటటువంటి ఎర్ర అక్షరంతో బోర్డు కనపడేలాగా పెట్టాలి దీన్ని ఈ యువకులైనటువంటి వాళ్ళు జనరల్గా వాళ్ళకేంటంటే ఎన్ని రూల్స్ని భగ్నం చేస్తే అధిగమించిపోతే వాళ్ళకి అంత తృప్తిగా ఉంటుంది అలాగే చెప్తారులే ఏముంది అని ఆ రూల్స్ని వైలేట్ చేయటం ఒక సరదాగా ఉంటుంది వాళ్ళకి అది కొంచెం పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఆ రూల్స్ ఎవరి పెట్టారు మన కోసమే పెట్టారు అనేటటువంటి పద్ధతిని చూసుకో నేర్చుకోవాలి నియమాలని నిబం నిబంధనలని ఆచరించటం ఒక పౌరుళ్లాగా తీర్చిదిద్దటానికి తయారవటానికి అవసరం మీరు చూస్తూ ఉంటే బస్సుల్లో ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేయొద్దు అని ఉంటుంది కానీ ఖాళీ ఉన్నప్పటికీ సీట్ల దగ్గర కొంతమంది పిల్లలు ఫుట్బోర్డు మీదనే ఉంటారు ఏంటి ఖాళీ ఉంది కదా నేను ఇక్కడ నుంచున్నాను అంటాడు అక్కడ రిస్క్ అనేటటువంటిది ఉంది గుంటూరు మొత్తం మీద ఒక రెండు వందల సిటీ బస్సులు తిరుగుతుంటాయి అనుకోండి ఆటోలు ఉంటాయి అక్కడ ఆ సిటీ బస్సుల్లో ప్రతిరోజు ఒక్కడికైనా పడతాడు ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేసినటువంటి వాడు పడతాడు పడి అతనికి చిన్న చిన్న గాయాలు కావచ్చు కాలు విరగవచ్చు ఇంకా ప్రమాదం జరగవచ్చు అంటే ఈ లక్ష మంది ప్రయాణికుల్లో ఒకటికి గాయం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది అది రిస్క్ ఉన్నది కాబట్టి ఆ రిస్క్ ఉన్నటువంటి పనులు చేయకూడదు అని ప్రభుత్వం వాళ్ళు నియమాలు పెట్టారు పొగ అని సిగరెట్ పెట్టి మీద వార్నింగ్ ఉంటుంది ఏంటి నీ డబ్బులు పెట్టి నువ్వు తో తాగుతున్నావు దీని గవర్నమెంట్కి ఏంటి అంటే పొగ తాగటం వల్ల ఎక్కువ మందికి తాగని వాళ్ళకంటే తాగే వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని శాస్త్రీయంగా నిరూపించారు హాస్పిటల్లోకి వచ్చిన వాళ్ళని అడిగితే పొగాకు అలవాటు పొగాకు నవ్వలటం కానీ గుట్కా కానీ ఏ రూపంలోనైనా సరే తాగటం కానీ పొగాకు ఇది రిస్క్తో కూడినటువంటిది ప్రమాదంతో కూడినటువంటి అలవాటు కాబట్టి పొగా కొని ఏ రూపంలో కూడా వాడకూడదు ఇంకా ప్రమాదం ఏంటంటే పొగ తాగే వ్యక్తికే కాకుండా పక్కన ఉండి పీల్చుకునేటటువంటి వ్యక్తికి కూడా కొంత రిస్క్ ఉంది కాబట్టి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని అమలు చేస్తూ ఉంటారు ఇట్లా రిస్క్ తో కూడినటువంటి పనులు చేసే వయసు అది సాహసాలు చేస్తూ ఉంటారు దీనికి ఉదాహరణలు చూస్తే మనకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి వార్త నాలుగు నెలలకు మూడు నెలలకో ఒకసారి హైదరాబాదులో ఆ రింగ్ రోడ్లో కొత్తగా వేసినటువంటి సిక్స్ లేన్ రోడ్ దాంట్లో ధనవంతులైనటువంటి తల్లిదండ్రులు కొడుకు అడిగితే కాదనలేక ఖరీదైనటువంటి వాహనాలు పనిపెట్టడం ఆ వాహనాలు వేగానికి పరిమితికి మించినటువంటి వేగంతో వెళ్ళటం సాహసాలు చేయటం ఫలితాలు మీకు తెలుస్తూనే ఉంటాయి ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంది బస్ కారులో ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అవి పెట్టుకో బెల్ట్ పెట్టుకొని ఉండాలి బెల్ట్ పెట్టుకుంటూ ఉంటేనే అది పనిచేస్తుంది ఈ మధ్య మనం చూస్తాం అతి ఖరీదైనటువంటి వాహనంలో వెళ్తున్నటువంటి ఒక సినిమా తార నటుడు ఖరీదైన సేఫ్టీ అన్ని రక్షణ మార్గాలు పరికరాలు ఉన్నటువంటి వాహనంలో వెళ్తూ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి ఈ వెహికల్ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిపోవటం పడిపోవటం యాక్సిడెంట్ అవటం అతని బంధువుల్ని మిత్రుల్ని అందరినీ కూడా కన్నీటి పర్యంతం చేసి వాళ్ళ బాధ ఎంతో బాధ పెట్టి తను ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయాడు ఎందువల్ల జరుగుతుంది ఇది నాకేమవుతుంది నాకేం పర్వాలేదు నేను నడపగలను రూల్స్ అతిక్రమించటం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే అతి అనేటటువంటిది పనికిరాదు ఆ పరిమితిలోనే ఉండాలి ఇట్లా ఈ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి చదువుకోవడం కానివ్వండి హోంవర్క్ చేయడం కానీ అన్నిట్లో కూడా రూల్స్ని వైలేట్ చేయడం అనేది ఒక పద్ధతిగా చేస్తూ ఉంటారు నేను వైలేట్ చేస్తాను చూడు అని సగర్వంగా చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ముందు సరే ఇదే కాకుండా పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా పిల్లలకి ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ హాఫ్ టికెట్ తీసుకుంటారు ఎందుకంటే స్టిల్ దే ఆర్ మైనర్స్ అని వాస్తవంగా పద్దెనిమిది ఏళ్ళు వచ్చేంతవరకు కూడా వాళ్ళు మైనర్స్ మైనర్స్ అంటే వయోజనులు కాని వాళ్ళు ఈ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత రెండు చక్రాల వాహనం ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం ఏమీ ప్రమాదాలు జరపకుండా బాగా నడిపితే అప్పుడు మూడు చక్రాల వాహనం కానీ నాలుగు చక్రాల వాహనం కానీ నడపడానికి లైసెన్స్ ఇస్తారు మళ్ళీ పరీక్ష చేసి ఆ తర్వాత ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత హెవీ వెహికల్స్ భారీ లారీలు ట్రక్లు ఇటువంటి వాటిని నడపడానికి ప్రతి స్టేజీలో కూడా ప్రతి దశలో కూడా పరీక్ష చేసి ఆ సత్తా ఉన్నది ఇతను ప్రమాదం లేకుండా నడపగలడు ఈ వాహనం బాగుంది అని వాహనాలకు కూడా లైసెన్స్ ఇస్తారు నడిపేటటువంటి చాలకుడికి కూడా లైసెన్స్ ఇస్తారు అట్లాగే ప్రతి వాహనానికి కూడా విమానం నడపాలంటే ప్రత్యేకంగా ట్రైనింగ్ కావాలి కారు నడపాలంటే బస్సు నడపాలంటే ఇట్లా ఉంటుంది పోతే ఈ మనస్తత్వాన్ని ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంతకుమును మనం చెప్పుకున్నాం కదా మెదడు అనేటటువంటి దాంట్లో ముందు భాగం ఇరవై సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు కూడా పూర్తిగా డెవలప్ అవ్వదు పెరుగుతూనే ఉంటుంది అంటే ఆ ఇరవై ఆరో ఎమోషన్స్ భావోద్వేగాలు అదుపు చేయటం వ్యక్తికి తెలియదు ఉదాహరణకి మీరు వెళ్తూ ఉంటే సైకిల్ అతను మిమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళాడు అనుకోండి కసి వచ్చేస్తుంది చా నన్ను దాటేసి వెళ్తాడా అని చెప్పేసి సింపుల్గా యాక్సిలరేటరు చెయ్యి కొంచెం తిప్పుతాడు కొంచెం తిప్పాడంటే అక్కడ స్పీడ్ ముప్పై నుంచి అరవైకి వెళ్ళిపోతాయి అంటే ఇక్కడ అది ఒక ఎమోషన్ అనమాట ఎమోషన్ అక్కర్లేదు నువ్వు అతను రిస్క్ తీసుకొని వెళుతున్నాడు వెళ్ళలేవండి అనేటటువంటి స్వభావం ఉండదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఇరవై సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలంటే ప్రీమియం ఎక్కువ కట్టాలి ఇరవై ఏడు కానీ ఇరవై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు కనుక అయితే నీకు లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం అంటే సంవత్సరానికి కడితే సరిపోద్ది అనుకోండి ఉదాహరణ చెప్తున్నాను తక్కువ వయసు కనుక ఇరవై ఆరు సంవత్సరాలు లోపు వయసు వాళ్ళు కనుక ఉంటే పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు కట్టాలి ఏంటి అంటే ఇంకా ఎమోషనల్గా వాళ్ళు డెవలప్ అవ్వలేదు అని ఇవన్నీ కూడా వాళ్ళ మీద కోపంతా కాదు గణాంక వివరాలు చూస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యేటటువంటి కేసులను చూస్తే ఆ వయసులో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆ వయసు వాళ్ళకి ఎక్కువ ప్రీమియం తీసుకుంటారు ఇక ఆ ఉల్లంఘన అనేటటువంటిది పోలీసులు చూడటం లేదు కదా ఇక్కడ మార్కెట్ వరకు వెళ్ళి కూరగాయలు తెచ్చిపెట్టు అని పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళ పిల్లలకి కూడా వాహనాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు అందుకని పోలీసులు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలు బండి నడుపుతుంటే తల్లిదండ్రులకే పెనాల్టీ వేస్తున్నారు ఒకసారి రెండోసారి అయితే ఇంకా ఎక్కువ పెనాల్టీ మూడోసారి అయితే ఆ వెహికల్ని సీజ్ చేయటము ఇట్లా చేస్తారన్నమాట ఇది పోతే ఈ బాల్యంలోనే పాఠశాల స్థాయిలో వీటిల్లో కుటుంబ సభ్యులు ప్రభావం పిల్లల మీద ఉంటుంది కుటుంబంలో కనుక సమన్వయంగా ఉంటూ వారానికి ఒకసారి కూర్చొని అందరూ ఒక చోట బయటికి వెళ్ళటం కానీ ఏదైనా ఒక రోజు ఏదైనా కాసేపు అందరూ కూర్చొని ఒక గంట సేపు అరగంట కలిసి మాట్లాడుకొని ఏం చేద్దాం తర్వాత ఎట్లా ఉండాలి ఏంటని అనుకుంటా ఉంటే ఆ కుటుంబంలో శాంతి ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా తండ్రికి వ్యాపారాలు ఇంకో ఉద్యోగాలు దేంట్లోనో తీరిక లేక వీళ్ళతో మాట్లాడలేక అక్కడ ఆఫీసులో కానీ కార్యాలయాల్లో కానీ వచ్చేటటువంటి ఒత్తిళ్ళు అవన్నీ కారణాల పిల్లల మీద శ్రద్ధ పెట్టలేక ప్రేమ లేక కాదు కానీ ప్రేమను చూపించటానికి వ్యక్తం చేయడానికి అవకాశాలు లేక ఆ విసురు కోపం అంతా కూడా ఇంట్లో వాళ్ళ మీద నానా నాన్న నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పినప్పటికి కూడా ఏడు సార్లు పో వచ్చిందిలే నీకు ఇవాడు వచ్చిందిలే అని ఏదో కసరుకోవటం కాకుండా ఆ పిల్లలకి అర్థం కాదు ఏంటి ఇలా అంటున్నాడు నేను ఫస్ట్ టైం చెప్పినా నన్ను గ్రీటింగ్స్ నాకు థ్యాంక్స్ అవ్వటం లేదే కంగ్రాటూస్ అవ్వటం లేదే అని ఇటువంటివి కనుక పదే పదే జరుగుతూ ఉంటే ఈ ప్రభావం పిల్లల మీద ఉంటుంది అలాగే భార్యాభర్త చిన్న చిన్న వాటికి తగాద ఆడుతు ఆడుకుంటున్న అవన్నీ వినే పిల్లలకి వాటి మీద ప్రభావం చూపుతుంది తర్వాత ఈ పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లల్ని పోను అవతలకి పో దూరంగా పోని పంపిస్తారు అది ఏంటి అనేటటువంటిది వాడికి ఆసక్తిగా ఉంటుంది ఎందుకు నన్ను రానివ్వరు ఏంటి అనేది ఇటువంటి ఇవన్నీ కూడా ఈ పిల్లల్ని దుష్ప్రభావం చూపించేటటువంటి వాళ్ళు అమ్మ నాన్న సరైనటువంటి ఆదరణ చూపించకుండా చదువుకో హోంవర్క్ చేయి ఏమైంది అయిపోయిందని వర్క్ మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి ఎన్నో ర్యాంక్ వచ్చింది అని ఒకే పద్ధతిలో ప్రతిరోజు అడుగు అడుగుతూ ఉంటే వాడికి గుర్తింపు కావాలి ప్రతి మనిషికి కూడా వాడు వచ్చి చెప్పినప్పటికి కూడా అలాగా నిజమా రైట్ వెరీ గుడ్ బాగుందమ్మా అట్లాగ అని ప్రోత్సహించాలి భుజమే చేయాలి నిజంగానా వెరీ గుడ్ బాగుందమ్మా నాకు తెలుసు నీకు వస్తుంది ఫస్ట్ మార్కు అని ప్రశంసించాలి అతికే కాదు ఎప్పుడైతే ప్రశంసించాలో ఆ ప్రశంసించాల్సి వచ్చినప్పుడు ప్రశంస ప్రశంస అందించాలి అలా కాకుండా తప్పుని సరిచేయాల్సి ఉంటే ఇందులో ఏ భాగం నువ్వు సరి చేసుకోవాల్సింది అని చెప్పాలి ఇంకా ఒకటి మనం చేసేటటువంటి లోపం తల్లిదండ్రులు పిల్లవాడిలో ఒక సబ్జెక్ట్ కనుక బాగా రాకుండా దాంట్లో మార్కులు తక్కువ వస్తూ ఉంటే ఈ పిల్లవాడికి చదువు రాదు అనేటటువంటి ఉద్దేశం వాడి ముందే వ్యక్తం చేస్తారు వీడు మొద్దు సైన్స్ రాదు అసలు మరీ ఐదు పదే మార్కులు వచ్చేది మా వాడికి చీడికి దండక చదువు అనేటటువంటి కామెంట్స్ చేయకూడదు వీడు పనికిరానివాడు ఒక సబ్జెక్టులో మార్కులు తగ్గినంత మాత్రాన టోటల్గా ఆ వ్యక్తి మొత్తం పనికి అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాం అటువంటిది తల్లిదండ్రులు పెద్దలు చుట్టాలు బంధువులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వ్యక్తం చేయకూడదు ఓకే దాని దేముంది చదువుతూ ఉండు నీకు అర్థమయ్యేలా చదువు అని చెప్పి ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటాం దాన్ని ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచి అతనితో చర్చించాలి పిల్లలతోటి టెన్త్ అయిపోయింది నువ్వేం చేస్తావమ్మా ఏమేం చే గ్రూప్స్ ఉన్నాయి నీకు ఈ ఫలానా ఫలానా గ్రూప్స్ ఉన్నాయి కదా ఏ గ్రూప్లో చేరతావు అని అడిగితే అందరు కూర్చొని నాకు ఇది చేస్తాను నాకు ఇది చేద్దామని ఉంది నాన్న అక్కడ పీర్స్ క్లాస్మేట్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళలో ఏ నలుగురు ఐదుగురు వీళ్ళు ఒక గ్రూప్గా ఉండి ఇది చేద్దాం అందరం ఎంపీసీ చేద్దాం బైపీసీ చేద్దాం లేకపోతే సివిక్స్ ఆర్ట్స్ చేసి సివిల్ సర్వీస్ రాద్దాం అని ఒక పీర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది అది ఎక్కడ చేరుదాం ఏ కాలేజీలో చేరదాం అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకుంటూ ఉంటారు వీటిని కాదని తండ్రి గనక మంది ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో ఇంజనీర్ కావాలి నువ్వు ఇంజనీరింగే చదవాలి కాబట్టి ఎంబీసీఏ చదవాలి అని తల్లి ఇప్పుడు ఇంజనీర్లు ఏముందిలే అందరూ ఇంజనీర్లే ఊరంతా ఇంజనీర్లే డాక్టరే అవ్వాలి మా అబ్బాయి బైపీసీఏ చదవాలి అని బలవంతం చేసి వాళ్ళు వీళ్ళు చర్చించుకోకుండా వాదించుకొని లేదు చదవాల్సిందే అని వాడు నెత్తిన రుతితే వాడు చదువులో పైకి ఒక ఇష్టం లేనటువంటి సబ్జెక్ట్ చదవటం వల్ల ఫలితాలు బాగా ఉండవు సో so, ఇట్లా ఇవన్నీ నిర్ణయాలు నినే తీసుకోవటంలో అతని పాత్రను ఉండేలాగా తల్లిదండ్రులు గురువులు ప్రోత్సహించాలి అతని ఇష్టప్రకారం వివరించాలి దీనివల్ల లాభాలు ఇది ఇవాడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ కోర్స్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఈ కోర్సులో మెడిసిన్ సీట్ సీట్లు వచ్చే అవకాశం తక్కువ అంతేకాకుండా కేవలంగా గ్రాడ్యుయేషన్ తోటి ఆగిపోతే దానికి పెద్దగా విలువ లేదు ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తీరాలి అంటే నువ్వు దాదాపు ఎనిమిది పది సంవత్సరాలకు కానీ జీవితంలో సెటిల్ కాలేవు అది వద్దు మరికని వివరం చెప్పండి స్టిల్ అయినప్పటికీ నేను చదవాల్సిందే అని అంటే పిల్లలు ప్రోత్సహించండి ఏం పర్లేదు వాళ్ళకి ఏ ఇంట్ర ఆసక్తి ఉంటే అసలు నాకు చదువులోనే ఇంట్రెస్ట్ లేదు నేను పాలిటెక్నిక్ ఒక సబ్జెక్ట్కి వెళ్తాను లేకపోతే అది అయిన తర్వాత ఫోటోగ్రఫీ నా హాబీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి వెళ్ళి నేను ఫోటోయే చేస్తాను ఫోటోగ్రఫీ లేకపోతే పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నాకు యాక్టింగ్ ఇష్టము నేను సినిమా యాక్టింగ్ డ్రామా యాక్టింగ్ దీని గురించి చదువుతానంటే చదవనివ్వండి లేని పక్షంలో అతను మీరు కన్విన్స్ చేయగలగాలి అందులో ఈ ఇబ్బంది ఉంది అని మీరు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కుటుంబాన్ని తెలియకపోతే బయట వాళ్ళ దగ్గరికి అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నిర్ణయం తీసుకోవటంలో అతని బాధ్యత ఉంది ఉండాలి ఉంటే అతనికి తృప్తి ఉంటుంది తర్వాత ఈ వయసులో షార్ట్కట్స్ చూద్దామని ఉంటుంది అంటే దగ్గరదారులు వెతకటం ఇప్పటి నుంచి రోజు తొమ్మిది నెలలు పది నెలలు చదివి రాసినటువంటిది పాఠం వేరు షార్ట్ కట్స్ అంటే చివరిలో రెండు నెలలు చదువుదాం లేని చెప్పి ఏయో పాయింట్స్ గుర్తు పెట్టుకొని చదవటం ఇప్పుడు ఇంకా ఇంకా ఏవైనా సరే షార్ట్ తొందరగా పైకి వచ్చేసేయాలి అనే ఉద్దేశంతో వేరే వేరే మార్గాలు ఎంచుకోవటం జరుగుతుంది నిన్న మనం చెప్పుకున్నట్లుగా ధనవంతుల పిల్లలు కూడా గొలుసు కత్తిరించుకొని వెళ్ళేటటువంటి దొంగలుగా మారుతున్నారు బీటెక్ చదివినటువంటి వాళ్ళు నేరాలు చేసి సమాజంలో దొంగలుగా జైలుకి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చదివే స్థితి లేక కాదు చదవగలిగిన శక్తి లేక కాదు కానీ అవన్నీ నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివి ఆ బీటెక్ అయ్యి ఇది ఎందుకు ఇది చాలా సులభం నేను చేయగలను బీటెక్ ఏముంది అని చెప్పేసి నలుగురు కుర్రాళ్ళు కలిసి బైక్ వేసుకొని వెళ్ళటం బైకుల దొంగతనాలు గొలుసుల దొంగతనాలు రోజు పేపర్లో చూస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దగ్గరదారులో తొందరగా నేను సాధించాలి నేను చేయాలి అనేటటువంటిది ఇవన్నీ కూడా రూల్స్ నియమాలు నిబంధనల్ని ఉల్లంఘించి నేను చేస్తే తెలియలేదులే ఒక దొంగతనం చేశాం ఒక గొలుసు కొట్టేశాం ఈజీగా పది రోజులు వాడుకున్నాం ఖర్చులకి ఇదేముంది మళ్ళీ కూడా చేయొచ్చు మనకు అనుభవం వచ్చింది అని ఆ గ్రూప్ మొత్తం ఇలా చేసే కబుర్లు మనం వింటా ఉన్నాం సో ఆ వయసులో కుటుంబము తల్లిదండ్రులు గురువులు వీళ్ళ పట్ల ఒక కన్ను వేసి ఈ కురవాడ స్కూల్కి రావటం లేదంటే ఎందుకు రాలేదు ఒకరోజు రెండు రోజులు చూసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం ఇట్లాంటివి చూడాలన్నమాట తర్వాత వాయిదా వేయటం అనేటటువంటిది కూడా ఈ వయసులో సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం ఓ చాలా టైం ఉంది ఇంక పరీక్షలకు ఇప్పటి నుంచి చదవటం ఎందుకు అని చేస్తూ ఉంటారు అయితే ఇవాళ మీ తల్లితండ్రులు కుటుంబం మీ యొక్క బాగు కోసం ఇవాళ త్యాగం చేస్తున్నారు మీకు ఒక సంవత్సరానికి ఇరవై వేలో ముప్పై వేలో ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారంటే వాళ్ళ దగ్గర సర్పలస్గా డబ్బులు ఎక్కువ ఉండి కాదు వాళ్ళు కొన్ని అవసరాలని మానుకొని త్యాగం చేసి మీకు చదివిస్తున్నారు అట్లాగే మీరు కూడా ఆ వాయిదా వేయటం ఇవాళ కోరికలను తగ్గించుకోవటం కోరికల్లో ప్రయారిటీ ప్రాధాన్యత ప్రకారం లేకపోయినా పర్వాలేదు అనుకోని వాయిదా వేయటానికి అసలు మానుకోవటానికి వీలైనటువంటి కోరికల్ని మీరు కూడా వాయిదా వేసుకోగలగాలి ఈ సంవత్సరం బాగా చదవాలి నేను నాకు డెబ్భై ఎనభై రావాలి అనేటటువంటిది నీ గోల్ కనుకైతే ఆ గోల్ కోసం ఇప్పటి నుంచి ఆ లక్ష్యాన్ని సాధించటం కోసం ఇప్పటి నుంచి కొంత టైంని స్పేర్ చేయాలి నీ హీరో కథానాయకుడు ఉంటాడు ఆ కథానాయకుడు బొమ్మలే బొమ్మలే నీ ల్యాప్టాప్లో ఉంటాయి నీ పుస్తకంలో మొట్టమొదటి ఉంటాయి నువ్వు చేసేటటువంటి వాట్సాప్లో నీకు గనక ఐడెంటిటీ ఉండి ఫోన్ నెంబర్ ఉంటే అక్కడ నీ కథానాయకుడే ఉంటాడు నీ ఫోటో ఉండదు అటువంటి వీరాభిమానంతో నీ సమయాన్ని పోడి చేసుకోవద్దు నీకు నిజంగా సినిమాలు కావాలి అంటే అభిమానం ఉన్నటువంటి సినిమాలు ఇన్ని చే మాత్రమే చూడగలను చూడాలి అని నెలకి రెండు ఒకటి మూడు నాలుగు ఎన్నో నువ్వు నిర్ణయించుకో ఎట్టి పరిస్థితుల్లో దానికంటే ఎక్కువ దాటవుతావు దీనిపైన నీ పీర్స్ అనుకున్నాం కదా ఇందాక ఫ్రెండ్స్ అనేటటువంటి వాడు ఇప్పుడు దాకా కలిసి తిరిగావు వాళ్ళు చెప్పినట్టు వింటా ఉన్నావు కానీ ఇప్పుడు నువ్వు ఒక గోల్ నిర్ణయించుకున్నావు దాని ప్రకారం వెళ్ళాలి ఆచరించాలి చెయ్యాలి అనుకుంటావు అప్పుడు నీ ప్రవర్తన వాళ్ళు వచ్చి అడగగానే వెళదాం రారా క్రికెట్కి వెళ్దాం ఉంటారు నేను రాలేనరా నాకు పని ఉంది అనగానే వచ్చేటటువంటి ప్రతిఘటన ఏంటంటే ప్రతి చర్య ఓ బు ఈయనొక్కడైనా అయ్యా చదివేది మేము చదవం సరే రారా మాట రావైపోదామని లేకపోతే వెళ్తున్నావు అంటే ఇక్కడ నీ ఆశయం నెరవేర్చడానికి ఇది ఆటంకం అవుతుంది నువ్వు వాళ్ళు చెప్పిన మాట వింటున్నావు వాళ్ళని కన్విన్స్ చేయి ఇవాళ్ళకి ఒకరోజు నేను వస్తాను కానీ నేను మాత్రం వచ్చే వారం నుంచి నేను రాను ఏదో ఒక చిన్న అబద్ధం చెప్పైనా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆ టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటావు ఆ కాసేపట్లో నాలుగు పాఠాలు చదువుకో ఒక పాఠం నోట్స్ రాసుకో ఇట్లా చేస్తే బాగుంటుంది కాబట్టి రేపటి నీ భవిష్యత్తు కోసం ఇవాళ కొన్ని విలాసాలని తగ్గించుకోవాలి నువ్వే కత్తిరించుకోవాలి ఎవరి కోసం నీ కోసం నువ్వు ఇవాళ ఎక్కువ గంటలకు శ్రమపడి ఎక్కువ గంటలు ట్యూషన్ చదివి నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకొని చేస్తే పరీక్షలో ఏ పేపర్ ఇచ్చినా సరే ఏ మోడల్ పేపర్ ఇచ్చినా సరే నువ్వు పాస్ అవ్వగలవు అందరికంటే ముందు ఉండగలవు అలా కాకుండా నువ్వు దాంట్లో దీంట్లో అన్నింటిలో వేలు పెట్టి కథానాయకులు సినిమాల కోసం సమయం వృధా చేసి డబ్బులు వృధా చేసి కనుక చేస్తూ ఉంటే నీ ఆశయం నెరవేరదు మనం నిన్న చెప్పుకున్నట్లుగా గోల్ ఏంటి నీకు ఏం చేద్దామను నువ్వు నిర్ణయించుకుంటున్నావు అని చేస్తే ఆ గోల్ ప్రకారం చేయగలరు ఈ మధ్య నేను కొంతమంది కుర్రవాళ్ళని తటస్పడ్డారు నాకు అతను ఏసీ రిపేర్ చేస్తున్నాడు ఏం చేస్తున్నామంటే ఏసీ రిపేర్ అండి అన్నాడు వాళ్ళ ఓనర్ చెప్పాడు నాకు తర్వాత ఇతను బీటెక్ చదువుతున్నాడండి మూడో సంవత్సరంలో ఉన్నాడు టైం అనేటటువంటిది ఉపయోగించి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నా దగ్గరికి వచ్చి పనిచేస్తూ ఉంటాడండి చాలా పేద కురవాడు అతనికి నేను ఇచ్చేది మామూలుగా కూలి కంటే కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటాను ఎప్పుడు అవసరం అయితే ఫీజులు కట్టడానికి అది అని చెప్పాడు ఒక వంక అంత కష్టపడి పనిచేసేటటువంటి గోల్ ఉంది వాళ్ళకి లక్ష్యం ఉంది నేను బీటెక్ అవ్వాలి బీటెక్ అయిన తర్వాత ఏసీ రిపేర్ షాపే పెట్టుకోవాలి ఇట్లా ఒక ఆలోచన ఉంటుందన్నమాట అట్లాగే ఒక బ్యాంక్లో స్వీపర్గా పనిచేసేటటువంటి ఆమె ఆర్థికంగా సామాజికంగా చాలా వెనకబడినటువంటి ఆమె ఇద్దరు పిల్లలు విత్తంతువు భర్తలేడు పెద్దబ్బాయి ఒకడే అబ్బాయి ఆర్వీఆర్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అతనికి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అమ్మాయి వివీఐటీలో ఫ్రీ సీట్ వచ్చింది ఐటీ కోర్సు తీసుకుంది చదువుతూ ఉంది ఆమె జీతం ఎనిమిది వాళ్ళ అమ్మకి ఎనిమిది వేలకి అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని గడుపుతూ ఆమె చదివిస్తుంది వీళ్ళని ఫీజులు గవర్నమెంట్ కడుతుంది కానీ పైన ఖర్చులు బస్సుకి ఇట్లాంటి వాటికి చాలా ఖర్చు అవుతుంది వాళ్ళ కంప్యూటర్ కొనుక్కోవడానికి ఇద్దరిలో కూడా కంప్యూటర్ లేదు ల్యాప్టాప్ కొనలేకపోతున్నారు అయినప్పటికీ వాళ్ళు చదువుతారు చదువుతున్నారు మేము చేయగలం మేము చేయగలం ఈ పేదరికం అటు రాదు నువ్వు చదవాలి ఆలోచన ఉంటే ప్రోత్సహించడానికి వాళ్ళ అవకాశం సమాజంలో ఎంతోమంది ఉన్నారు అయితే నువ్వు సద్వినియోగం చేసుకోగలగాలి నీ మార్కులు చూపించగలగాలి ఎదుగు నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయండి అని నువ్వు చెప్పకపోయినా నీ తరఫున ఎవరో ఒకటి చెప్తారు కాబట్టి చేయదలుచుకుంటే సాధించాలనుకుంటే అవరోధాలు ఇవన్నీ ఏమీ అవరోధాలు కాదు గట్టిగా పట్టుదలతో పనిచేస్తే నువ్వు అనుకున్నది సాధించవచ్చు వీటన్నిటికీ వచ్చేటటువంటి ముందు ముందు అవాంతరాలు ఈ ప్రయాణంలో ఏమేమి అవంతరాలు రావడానికి అవకాశం ఉంది వాటిని ఎట్లా అధిగమించాలి అనేటటువంటిది రాబోయే పాఠాల్లో మనం చెప్పుకుందాం నమస్తే